బీజాంకురాఖ్యో దృష్టాంత బీజాంకురుల బీజాంకురముల ఉదాహరణము సాధ్యసమ ఇంకా సిద్ధించవలసియే ఉన్నది సాధ్యమై ఉన్నది ఓకే సాధ్యసమ సాధ్యమై ఉన్నట్టి అంటే ఇంకా సిద్ధించవలసి ఉన్న హేతు దృష్టాంతము ఇక్కడ హేతు అంటే దృష్టాంతం హేతువు ఫలము హేతువు ఫలం ఆ కాదు ఇక్కడ హేతు అంటే దృష్టాంతం దృష్టాంతము సాధ్యశ సిద్ధింపజేయవలసిన దానికి అంటే సాధ్యమునకు సిద్ధౌ సిద్ధింపజేయుట ఎందు నయజ్యతే యుక్తి కాజాలదు తెలిసిందండి చూడండి ఎంత అందంగా ఉంది కానిక భాష్యకారులు దాన్ని వివరిస్తారు ఇప్పుడు మీకు ఈ బీజాంకుర దృష్టాంతం అసలు సంగతి బయటపడుతుంది పరిశీలించకుండా మామూలుగా తలకాయ కూర్చుంటే ప్రతిదానికి అవునుండి అవునున్న తలకాయ కూతుంటే అది పద్ధతి కాదు పరిశీలించడం అభ్యాసం చేయాలి మేము చిన్నప్పుడు మూర్ఖంగా ఉండేవాళ్ళం అంతగా మనం సివిలైజ్డ్ సొసైటీలో బాగా ప్రాచీనమైన సొసైటీలో కొంచెం అమాయకత్వం ఉండడము అలా ఉండి ఈ నేను దృష్టాంతం అంటే ఈ దృష్టాంతం ఏమి చెప్తున్నానంటే ఈ మతానుయాయులు ఉంటారే లోకంలో ఏవో విశ్వాసాలను అనుసరించి వాళ్ళు ఇలా ఉంటారు అనుసు నేను దృష్టాంతం చెప్తున్నాను నేను ఇంకో కుట్రాడు ఎక్కడి నుంచో నడిచొస్తున్నాం హై స్కూల్ నుంచి ఇంటికి నడిచి వస్తున్నాం సాయంకాలం అయిపోయి చేకర పడుతున్నాను నడిచొస్తుంటే వాడు ఆ కుట్రాడు చాలా స్మార్ట్ తెలివి అమాయకుడు ఏం స్మార్ట్ అతి తెలివితేటలు ఉన్నవాడు కూడా కొంచెం అమాయకులను ఆట పట్టించటం కూడా సరదా ఉన్నవాడు వాడు ఏం చేసేదంటే ఓ బాగా లోతైన గొయ్యి ఒకటి ఉంది మేము వచ్చి దాటిలో పెద్ద లోతైన గొయ్య దేనికో గొయ్యి తీసి దాన్ని వాడకుండా అలా వదిలేశారు నేను ఈ గట్టు మించి ఆ గొయ్యిలోకి దూరేయగలను అంటే నేను ఆశ్చర్యమే అది వెళ్ళగానే సాధ్యం చాలా లోతుందన్నది దూకడం కష్టం అసంభవం నేను లోకలేను నాకు భాలా లోపలు ఉన్నాయి నేను లోకలేను రా బాబు నువ్వు వెళ్ళ మాత్రం ఎలా దొరకలవు అన్నా అన్నాడు అంటే నేను చూపిస్తాను చూపించ అంటే ఎవరు చెప్పాడో నువ్వు ఆ గోతి లోపలికి వెళ్ళి అక్కడ అటువైపు తిరిగి కూర్చుని కళ్ళు ఊసుకుంటే దేవుక్క అలా దూకుతావు అని చెప్పాడు సరే చూపించు చూస్తాను ఎలా దూకుతావు కానీ కళ్ళు మూసుకుని కూర్చోవాలి సరే కళ్ళు పూసుకునే కూర్చుంటారు నువ్వు దూపుతానంటే నాకేమో అభ్యంతరం నువ్వు అంత మురగాడు విద్య చూపిస్తారంటే నాకు అంత అతిపెద్ద సమస్య ఏముంది అని ఆ గోతులకు అటువైపు నుంచి దిగి వెళ్ళొచ్చు నేను అటువైపు నుంచి జాగ్రత్తగా ఇలా కూర్చుని చేతులతో పట్టుకుని దిగేసి గోతుల దగ్గరికి వెళ్ళి కళ్ళు ఊసు కూర్చుంటారంటే లేదా కళ్ళు ఊసుకులు గట్టిగా పూసుకో తెరవకు తెరిస్తే నా కాలుకి దెబ్బ తగ్గుతుందంటే పాపం వాడికి దెబ్బ అలా నేను ఇలా గట్టిగా కలుగుసి కూర్చున్నాను ఎప్పటికీ దూకడు ఎలా దూకుతున్నావా అన్నాను ఇంకొని వినపడింది ఆ దూరం నుంచి వినపడింది ఏమిటి దూరం నుంచి వినపడింది ఏమిటబ్బా అంటే బహుశా దూరం వెళ్ళి ప్రగత్తుకు వచ్చి దూకుతాడేమో అని అలాగే కూర్చున్నా మళ్ళీ ఓ నిమిషం అయిన తర్వాత ఎరా ఇంకా దూకలేదేవిరా అంటే ఇంకా వెళ్ళపడలేదు సౌ అంటే పాపం ప్రిపేర్ అవుతున్నాడేమోలే కొంచెం లంగోటైతే బిగించుని అనుకుని ఇంకో నిమిషాలు అవి కూర్చున్నాం అప్పుడు కళ్ళు తెరి చూస్తే చీకట్లు పడుతున్నాయి గుయ్యి చిన్నతనం అప్పుడు గబగబా భయపడుతో బితుకు బితుకుమంటో దమ్ముని పైపు వస్తే ఎవరు లేరు అక్కడ చెప్తూ చేయ ప్రాచీనమైన గ్రామాల్లో ఏముంటుంది వీళ్ళు లేడు అప్పుడు బయటకు వచ్చేసి పర్యాప్తున్నాయి ఆ తోటలోంచి బయటకు రోడ్డు మీద వచ్చేసి అక్కడ భయమే రోడ్డు మీద వచ్చేసి వెళ్తే మా అమ్మగారు తీసి అలా ఉన్నామంటే గుండె ధడత్ ధడత్ ధడ అంటే నాకు పాపం భయం వేసిందని అన్నాను ఏదో వచ్చింది మొన్నడు హై వీడు పట్టుకున్నాను నేను అలా చేసే అవును నీ మూర్ఖత్వానికి నా తప్పే ఉందండి కరెక్ట్ లోకంలో ముక్కులు అలా ఉంటాయి ముక్కులు అలాగే ఉంటాయి బీజం నుంచి అంకురం పుట్టింది అంకురం నుంచి బీజం పుట్టింది అలాగే దేహం నుంచి కర్మ పుట్టింది కర్మ నుంచి దేహం పుట్టిందా బాంత బాగా చెప్పాడు అనుకుంటే వీళ్ళు నమ్ముతారు నమ్మే నేను పుట్టాను అంట నేను పుట్టాను అనో పాట పాడుతున్నాడు అవసరం ఇప్పుడు నా నేను ఎంత తొలి తస్తువుగా ఈ వాదులు ఈ పండితం మన్యులు వాళ్ళు చెప్పిన దానికి తలవేటువంటి ఈ వెర్రీ మాలోకం జ్ఞానం అందరూ కూడా ఇదంతా కూడా అంధపరంపర ఇంకా ఏమి సత్యం ఏమీ చక్కగా వివరిస్తారు మనం భవిష్యాన్ని ఫలో అయిపోతే సరిపడుతుంది అక్కడక్కడ నేను ఆనందగిరి టీక నుంచి మీకు హెల్ప్ను అందిస్తాను ఇప్పుడు అన్యోన్యాశ్రయ దోషాన్ని పెట్టారు కదా క్రమకోప అంటే అన్యోన్యాశ్రయ దోషం హేతువు నుంచి ఫలం పుట్టింది ఫలం నుంచి హేతు పుట్టింది అంటే హేతువుకి ఫలం ఆశ్రయమైంది ఫలానికి హేతువు ఆశ్రయం ఇప్పుడు రాముడు కృష్ణుడు అని ఇద్దరు వెళుతున్నారు రాముడి భుజం మీద కృష్ణుడు కూర్చున్నాడు మరి కృష్ణుడు ఎక్కడున్నాడు రాముని భుజం మీద ఉన్నాడు అది ఎలా అది అన్యోన్యాశ్రయం అయిపోయింది అన్యోన్యాశ్రయ దోషం అంట అటువంటి అన్యోన్యాశ్రయ దోషం వచ్చిపోతుందయా నీ హేతు ఫలవాదానికి క్రమానికి హేతు నుంచి ఫలం ఫలం నుంచి హేతు అంటే అన్యోన్యాశ్రయ దోషం వస్తుంది అని ఆయన అన్నారు క్రమకోప అంటే అర్థమది దాని మీద అన్యోన్యాశ్రయం కాదు ఇంకో దృష్టాంతానికి కూడా ఉంది అంటే ఇంకో దానికి అన్యోన్యాస్తే దోషం ఉంటే అది కూడా మాకుంటే ఇంకా దోషం కాదది మా ఒక్కళ్ళ వ్యక్తి మీదే ఉదయిస్తే దోషం కానీ మాతో పాటు ఇంకో కొంత బిందు కూడా ఉంటే ఇంక దోషం ఎందుకు అవుతుంది ఇప్పుడు ఓ రౌడీ ఉన్నాడు వాడు ఎలక్షన్లో పోటీ చేశాడు జైల్లోంచి పోటీ చేశాడు నెగ్గేడ్ ఇంక ఇప్పుడు పోలీసు కూడా వాడు ఏమన్నా వీధిపెట్టేసి సలాం చేస్తాడు ఆ రౌడీ యాత్రకు వెళ్తుంటే బందోబస్తు చేస్తాడు పోలీసు ఇంకా ఇంకేముంది ఎనివే దృష్టాంతం కాదు ఇది మరోటి కూడా అలాగే ఉంది అంటే దోషము నీది అని చెప్పడానికి వీలుండదు ఆ రకంగా శంకించుకుని ఈ శ్లోకం వచ్చింది అని ఆనందగిరి దాన్ని ప్రస్తావించాడు భాష్యకారులు నను హేతుఫల కార్యకారణ భావస్మాభిరుక్తం ఆ పూర్వపక్షం ఇద్దరూ కలిసి అంటున్నారు అంటే సాంఖ్యులు వైశేషికులు ఇద్దరూ జతగట్టి ఏమిటిగా మన మాటలతో మొన్నే వీడితోసిపుచ్చుతున్నాడు మన ఇద్దరం జతగట్టి వీడి మీద యుద్ధానికి వెళ్దాము అని వస్తున్నారు వాళ్ళు ఏమండీ గౌరవపాదులు గారు మీరేమంటున్నారు మా మీద ఇలాగంటే ఒక నింద వేస్తున్నారు ఏమిటి మేమేం చెప్పాము హేతు ఫలములకు కార్యకారణ భావము ఉన్నది అని మేము చెప్పాము అంటే హేతులు అంటే ధర్మాధర్మాది కర్మ దానికి అది కారణము ఫలము దేహము కార్యము మళ్ళీ ఫలము కారణము హేతువు కార్యము అని మేము చెప్పాం అనే మీరు మా ని మీద ఒక పెద్ద నింద వాడేస్తున్నారు శబ్దమాత్రమాశ్రిత్యలమిదం ఉపయోక్తం ఇప్పుడు మా మీరు నింద వేశారంటే నిజంగా మాయందు ఉన్న దోషాన్ని యుక్తియుక్తంగా ఒక పెద్ద మనిషిలాగా నిజాయితీగా మాలో ఉన్న దోషాన్ని చూపించి మా వాదాన్ని మీరు ఖండించలేదు మీరేం చేశారంటే మా వాదంలో ఆ పదముల ప్రయోగాన్ని ఇటు నుంచి అటు అటునుంచి ఇటు తిప్పి మమ్మల్ని భ్రమపడి చేసి అంటే మమ్మల్ని మోసం చేసి మాలో లేని దోషాన్ని మాకంటగట్టి మేము ఓడిపోయినట్టుగాను పేదీ నిరూపించలేనట్టుగాను మీరు మహాపండితులుగాను మీరు ఎక్కడ నాటకమాడినారు దీనికి చలము అని పేరు తర్కంలో హేతువు చూపించి ఖండించారనుకోండి అది న్యాయమైన యుక్తి హేతువు కాదది కానీ హేతువు అని భ్రమపడి ఇట్లా చేస్తాడు హేతువు హేతువుగా చూపిస్తాడు దాన్ని హేత్వాభాష అంటారు హేతువు కాదది కానీ హేతువుగా చూపిస్తాడు హేత్వాభాష ఇలాంటి హేత్వాభాషలు అనేకానేకం మనకు కనబడుతూ ఉంటాయి లోకంలో కనబడతాయి హేత్వాభాష ఎలాగో తెలుసిన బ్రహ్మంగారికి కోపం వచ్చింది అంటారు ఎందువల్ల ఆ విగ్రహం కంటి నుంచి నీరు వస్తుంది కనుక అంటే ఏమన్నా సంబంధం కా విగ్రహం గంటలో నీరు వస్తే బ్రహ్మంగారి కోపం రావడం ఏమిటి బ్రహ్మంగారు ఆయన సిద్ధి పొంది స్వర్గలోకంలోనో బ్రహ్మలోకంలోనూ పరమాత్మ స్వరూపులే ఆయన ఉన్నారు ఇక్కడ ఓ బొమ్మను నువ్వు పెట్టుకున్నావు ఆయనని నీకు గుర్తు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ బొమ్మ చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తారో ఆ స్ఫూర్తి నీకు కలుగుతుంది అదే ఆ బొమ్మకే ఆయనకే ఉన్న సంబంధం అది ఇది సింబల్ ఇది ఇట్సే సింబల్స్ అండి దేవాలయంలో ఉండే ప్రతిమ ఇట్స్ ఏ సింబల్ కాబట్టి సింబలు ఆ తత్వాన్ని మీకు స్ఫురింపజేస్తుంది అది దాని వ్యవస్థ అసలు మూర్తి యొక్క వ్యవస్థే అది అసలు ప్రతిమ అంటే సింబలు అర్థం నువ్వేమో ఈ ప్రతిమ ఏదో తేడా వస్తే అది ఆయనకి నువ్వు ఎలా పెడతావు హేత్వాభాష అయిందా కాబట్టి హేత్వాభాషని లోకంలో హేతువుగా ప్రచారం చేయటం అన్నది కనపడుతూ ఉంటుంది హేతువు కాదా హేతువుగా ప్రచారం చేయటం అన్నది కనబడుతూ ఉంటాం ఇది రెండవ అంశం మూడవ అంశం ఏమిటంటే అది హేతు హేత్వాభాషని హేతువులాగా దాన్ని చూపించడం ఏదో చేసి ఏమీ లేదు హేతు లేదు హేత్వాభాష లేదు కేవలం మేమన్న మాటని హేతువు నుంచి ఫలము పుట్టరు ఓకే ఫలము నుంచి హేతువు పుట్టరు ఏది పూర్వము ఏది అపరము ఈ రకంగా మమ్మల్ని ఏమో మెస్పరైజ్ చేసేసి మేము ఇది ముందు అంటే మరి తర్వాత అన్నావు కదా అని ఆ రకంగా శబ్దమాత్రాల్ని పట్టుకుని మేము పలికిన పదాలని పట్టుకుని ఆ పదాలని ఇటు అటు తిప్పి మమ్మల్ని మోసం చేసి మా వాదాన్ని తప్పని నువ్వు చెప్పావు ఆ మోసం చేసిన తీరు ఏమిటో తెలుసిన పుత్రా జన్మ పితుర్య విషాణవచ్చ అసంబంధ మేము హేతు నుంచి ఫలం పుట్టింది దేహం నుంచి కా బట్టి దేహం పుట్టింది దేహాన్ని బట్టి కర్మ పుట్టింది అని మేము చెప్పగానే తండ్రి నుంచి కొడుకు పుట్టాడు మళ్ళీ కొడుకు నుంచి తండ్రి పుట్టాడు పుత్రాత్ పితు జన్మ కొడుకు నుంచి తండ్రి పుట్టాడు అనేప్పటికీ అయ్యో ఇది కొడుకు నుంచి తండ్రి పుట్టాడు అన్నట్లుగా ఉంది అవున అలాగే ఉంది అంటే కాబోసు కొడుకు నుంచి తండ్రి పుట్టినట్టుగా ఉంటే కరెక్ట్ అవుతుంది కదా అని మేము భ్రమపడతాము సో సో పుత్రాజన్మ అనే ఒక విడ్డూరమైనటువంటి పరిస్థితిని మా నెత్తిమీ పెట్టి నువ్వు చెప్పింది అలా ఉంది అంటే కాబోసు అలా ఉంటేలాగా మనం చెప్పింది పుత్రాజన్మ పితులాగా ఉండకూడదు కదా అని మేమేమో కంగారు పడిపోయి నో అది ఒక ఛలము ఒక మోసం శబ్దాల యొక్క మోసం ఇంకో మోసం ఏదో ఒక కొమ్ము రెండవ కొమ్ముకి కారణం అన్నట్టుగా ఉంది నువ్వు చెప్పింది విషాణవత్ విషాణవచ్చ అసంబంధ అని చెప్పారు కదా అవును ఒక కొమ్ము రెండో కొమ్ముకి కారణం కాదే రెండు కొమ్ముల మధ్య పరస్పరం కారణ కాదని భావం లేదు కదా అని నువ్వు చెప్పిన దేహానికి కర్మకి కూడా అలాగే ఉంది అలా ఉందా దేహానికి కర్మకి మధ్యన విషాణముల మధ్య ఉన్న సంబంధం అసంబంధంలాగా వచ్చిందా అలా చేరింది అవును అంటే కబోసు అని మేము మళ్ళీ భ్రమకున్నాం సో మా నొట్టి మీద పుత్రార్జన్మపి అన్నట్టుగాను పరస్పర విషాణముల మధ్య ఉండే అసంబంధం లాంటి అసంబంధం దేహానికి కర్మకి అన్నట్టుగాను ఇటువంటి శబ్దజాలాన్ని ప్రయోగించి మమ్మల్ని మోసం చేసి మీరు అజాతవాదాన్ని నిలబెట్టుకుంటున్నావు పరోపక్షే నహి అస్మాభి అసిద్ధాద్ధేతో ఫలసిద్ధి అసిద్ధాద్వా ఫలాత్ హేతు సిద్ధిర్యుపగత పైగా ఇంకా ఏమన్నారు ఎది హేతు ఫలాత్ సిద్ధి ఫలహి సిద్ధిశ్చేతుత కథరత్పూర్వ నిష్పన్నం యస్య సిద్ధిరపేక్షయ అనే శ్లోకాన్ని మనసులో పెట్టుకుని చెప్తున్నారు పైగా మీరు మమ్మల్ని ఏమంటున్నారంటే హేతు నుంచి ఫలం పుట్టింది అని మేము అంటూ ఉండగానే చూడు అదిగో నీ హేతు ఇంకా సిద్ధించలేదు అంటే పుట్టలేదు ఇంకా ఇంకా పుట్టని హేతువు నుంచి అంటే ఇంకా సిద్ధించిన హేతువు నుంచి ఫలం ఎలా పుడుతుంది అని మా నెత్తి మీద ఒక నింద వేశారు ఫలము నుంచి హేతువు పుట్టింది అని మేము అనుకుండగానే అదుగో ఫలము ఇంకా పుట్టకుండానే ఫలం నుంచి హేతువు ఎలా ఫలం నుంచి హేతువు పుట్టాలంటే ఆ హేతువు పుట్టాలంటే ముందు ఫలము ఉండాలి కదా ఫలము ఉండాలి అంటే ఫలము పుట్టాలి కదా ఫలము పుట్టాలి అంటే హేతువు నుంచి పుట్టాలి కదా ఇంకా హేతు ఇంకా పుట్టనే లేదు కదా అని ఈ విధంగా ఫలము నుంచి హేతువు పుట్టుట కుదరదు పోనీ హేతువు నుంచి ఫలం పుట్టిందని చెప్దామా అంటే అది కుదరదు హేతువు నుంచి ఫలం పుట్టిందని చెప్పాలంటే ఫలము నుంచి పుట్టింది హేతువు నుంచి పుట్టింది హేతు నుంచి పుట్టాలంటే హేతువు ఉండాలి కదా అవును ఉండాలి కానీ హేతు ఉండాలి అంటే పుట్టాలి కదా అవును మరి పుట్టాలి పుట్టకుండేలా ఉంటుంది మరి హేతు ఎక్కడి నుంచి పుట్టింది ఫలం నుంచి పుట్టింది అరే అని ఈ విధంగా మమ్మల్ని మీరు మేము చెయ్యని దోషాన్ని మా వాదనలో లేని దోషాన్ని మా నెత్తి మీద ఆరోపిస్తున్నారు మేము అలాగా తప్పుగా ఏమీ చెప్పట్లేదు నహే అస్మాభిహే అభ్యుపగత మేము అలాగా ఇంకనూ సిద్ధించని హేతువు నుంచి ఫలం పుట్టిందని కానీ ఇంకా నువ్వు సిద్ధించని ఫలం నుంచి హేతువు పుట్టిందని కానీ మేమేమీ చెప్పటం లేదు ఆ దోషం మాలో లేదు అంటే మేము ముందు కంగారు పడిపోయాము ఇప్పుడు ఆలోచించుకుంటే మీరు మా మీద వేసిన దోషాలు ఏమీ మాలో లేవని మాకెంతకీ దృఢమైన కలుగుతూ ఉన్నది కింద ఓహో అలాగా అయితే నువ్వు హేతువు నుంచి ఫలము ఫలం నుంచి హేతువు అని అలాగా నువ్వు చెప్పటం లేదు మరి అలా చెప్తున్నావు అంటే అవేమో ఇలా చెప్తున్నాం మేము ఎలాగా బీజాంకురవత్ కార్యకారణ భావ అభ్యుపగమ్యత ఇది బీజాంకురంలో ఎందుకు కార్యకారణ భావం అనేది ఒక లోకంలో ఉంది ఎవళ్ళైనా అడిగి చూసుకోండి మీరు వెళ్ళి విత్తు ముందా చెట్టు ముందా అని అడగండి విత్తు నుంచి చెట్టు చెట్టు నుంచి విత్తు విత్తు నుంచి చెట్టు చెట్టు నుంచి విత్తు విత్తు నుంచి చెట్టు చెట్టు ఏమిటి కార్యము కారణం నుంచి కార్యము నుంచి కారణము అలా ఇందా లేదా కాబట్టి అందరికీ తెలుసున్న సంగతి మీకు తెలియ తెలియటం లేదే పైగా మానిస్టి మీద ఎన్ని దోషాలు చేసి మమ్మల్ని మోసం చేస్తావు కానీ చలము అంటే మోసం వాద మోసం అది అలా చేయకూడదు పూర్వానికి అదే కేసు ఓడిపోయిట్లా ఉంది డిఫెన్స్ కేసు ప్రాసిక్యూటర్ నెగ్గిట్లా ఉన్నాడు ఇప్పుడు డిఫెన్స్ లాయరు అప్నా డిఫెండెంట్తో ఎప్పుడు చూడు కేసు పోయిట్లో ఉందిరా బాబు మనం ఏదో ఒక మెస్మనిజం చేసి ఆ ప్రాసిక్యూటర్ని కన్ఫ్యూజ్ చేస్తే ఏమైనా బతికి పట్టకట్టాలి కానీ లేక ప్రాసిక్యూటర్ని కన్ఫ్యూజ్ చేసియాలి జుదీని కన్ఫ్యూజ్ చేసియాలి మన ఎలా చేస్తావో అని వాళ్ళు ప్లాన్ వేసి ఆ కథ నాకు గుర్తులేదు ఆఖరికి ఆ ప్రాసిక్యూటర్కి వెర్రి కోపం వచ్చేట్లా చేస్తాడు ఇతను ఈ డిఫెండెంట్ ఆ ముందే ప్లాన్ వేసుకుని అతనికి ఏ రకంగా కోపం వస్తుందో అతని పర్సనాలిటీ ప్రొఫైల్ అంతా సంపాదించింది అతనికి వెర్రి కోపం వచ్చేట్లా చేసేస్తాడు ఈ డిఫెండెంట్ ఏదో సమాధానం చెప్తున్నట్టుగాను ఏదో ప్రశ్నలు అడుగుతున్నట్టుగాను ప్రశ్నకి రిప్లై ఇస్తున్నట్టుగాను ఏదో చేసి వెర్రి కోపం వచ్చేట్లా ఆ ప్రాసిక్యూటర్లు ఒళ్ళు మండిపోయి చెడా మడా గట్టిగా అరిచేస్తాడు అంతా చేసేస్తాడు చేసేసిన తర్వాత జడ్జి గారు సైలె సైలెన్స్ సైలెన్స్ అని ఆ ప్రాసిక్యూషన్కి ఓ వార్నింగ్ ఓడిస్తారు ఏ ఇలాగ నువ్వు అరవడానికి లేదే లేదే అదే జూరీ కేసు తిరిగి జడ్జి గారు ఏమని చెప్తారంటే జ్యూరీ సిస్టమ్లో చూడు ఆయన అరుస్తూ కోపంగా మాట్లాడినవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోదు ఆయన చెప్పినటువంటి కోపంగా అరిచేస్తూ చెప్పినటువంటి వాదనలు పరిగణనలోకి తీసుకోద్దు అని జ్యూరీకి చెప్తారు ఈ జురి వాళ్ళందరూ ఏది పరిగణనలు తీసుకోవాలి ఏది తీసుకోకూడదు వాళ్ళు రిఫ్టీ అయిపోతారు ఆటర్నీ జురి అది ఎలా వస్తుందంటే హంగ్ జురీ వస్తుంది అంటే ఆరుగురు ఉంటే ముగ్గురు తప్పు చేశాడని ముగ్గురు తప్పు మాకు స్పష్టంగా తెలియట్లేదని ఇస్తే కేసు జడ్జి గారు కొట్టేస్తుంది అప్పుడు ఆ ప్రాసిక్యూటర్ వాడికి మతిపోతుంది ఇంత పకడ్బందీగా నిలబెట్టిన కేసు ఎలా పోయిందిరా అంటే ఎలా పోయింది నువ్వు ఒళ్ళు కోపం చేతను అరవడం వల్ల పోయింది సో అలా చేసేవాళ్ళు నువ్వు మాకు మమ్మల్ని మోసం చేసేసి ఛలం చేసేసి హేతువు ఫలము హేతు ఫలం అలాగే మమ్మల్ని ఇబ్బందుల్లో పెట్టేసి మమ్మల్ని ముఖపిధానము చేసి అంట ముఖ విధానము అంటే నూటం మాట రాకుండా చేసేసి నువ్వు నెగ్గేవు తప్ప నీ పక్షాన యుక్తి లేదు మా పక్షాన యుక్తి ఉన్నది కావాలంటే నువ్వు చూసుకో బీజాంతర దృష్టాంతం లోకమంతా ప్రసిద్ధంగా ఉంది అలాగే ఈ దేహము కర్మ కూడా అలాగే ఉంటుంది కాబట్టి దేహం పుట్టింది కర్మ నుంచి కర్మ పుట్టింది దేహం నుంచి అన్నీ పుట్టే అన్నీ పుడుతూనే ఉంటాయి తే ఇప్పుడు మేము చెప్తాం అంటే మేమేం చెప్తాం నువ్వు చెప్పిన బీజాంకుర దృష్టాంతం నిలబడదు అని మేము చెప్తాం బీజాంకుర దృష్టాంతం నిలబడదు అని చెప్తే ఇంకా వాడికి దృష్టాంతమే లేదు ఏమండి అప్పుడు వాడి నెత్తి మీద అశక్తి అపరిజ్ఞానం క్రమకోపహ అనే మూడు దోషాలు వచ్చి కూర్చుంటాయి అప్పుడు బుద్ధై అజాతి పరిదీప్యతే అని నిర్ధారతమ అంతే కదండి బీజాంకురాక్షో దృష్టాంత యహ సహా ఏమిటో తెలుసినా ప్రసిద్ధమైనది అని అభిప్రాయం ఏ బీజాంకురదృష్టాంత మొగలరో అది అంటే అందరికీ తెలుసున్న దృష్టాంతం ఉండదు బీజం నుంచి అంకురం పుడుతుంది అంకురం నుంచి బీజం పుడుతుంది కార్యం నుంచి కారణం పుడుతుంది కారణం నుంచి కార్యం పుడుతుంది హేతువు నుంచి ఫలము ఫలం నుంచి హేతువు పుడుతుంది ఏమంత పెద్ద విరుద్ధమైన విషయం ఏం కాదని సాధ్యేన తుల్య మమా నిత్యభిప్రాయ చూడండి నువ్వు ఇచ్చిన బీజాంతర దృష్టాంతము సిద్ధము కాదు అది సాధ్యమే నా దృష్టిలో అది సిద్ధము కాదు సాధ్యమే విత్తు నుంచి చెట్టు పుట్టింది జట్టు నుంచి విత్తు పుట్టింది విత్తు నుంచి చెట్టు పుట్టింది అని అదేదో సిద్ధమైపోయింది అది ఫైనల్ ఇంకా దాని మీద చర్చించాల్సిందే లేదు సెటిల్డ్ సెటిల్డ్ అది అని నువ్వు అనుకుంటున్నావు సెటిల్డ్ అన్నట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు నాకు సెటిల్ కాలేదు అది నాకు నా దృష్టిలో మమ్మ సాధ్యేన ఇంకా అది సెటిల్ అవ్వాల్సి ఉంది నువ్వు సెటిల్ చేయి హేతుఫలం అరిచిపోవు హేతుఫలం గురించి తర్వాత వద్దాం నువ్వు బీజాంకురం సెటిల్ చేయి సెటిల్ చేయి అని గౌడపాదులు సిద్ధాంతంటే దాని మీద పూర్వపక్షే నము ప్రత్యక్ష కార్యకారణ భావ బీజాంకురయో అనాది నేను కాదు సెటిల్ కాలేదంటావేటి బీజాంకురముల యొక్క కార్యకారణ భావము అంటే బీజ అంకురానికి అంకురం బీజానికి బీజ అంకురానికి అంకురం బీజానికి కార్యము కారణము అవుతూ ఉంటుంది అన్నది ఎప్పుడు మొదలైంది ఇది అనాది ఇది మొదలు లేదు దీనికి అనాది ఇది ప్రత్యక్షంగా కనపడుతోంది కదా ప్రత్యక్షంగా కనపడుతోంది మీకు కనపడిందా ఏమన్నా అలాగా అని పూర్వపక్ష అంటే నా మాకేమో అలా కనపట్లేదు మరి మీకు కనపడిందేమో మాకు తెలియదు కానీ మాకు అలాగే కలవట్లేదు మీరు కనపడితే మాకు కూడా చూపించదు బీజం నుంచి అంకురం అంకురం నుంచి బీజం బీజం నుంచి చూపించదు ఎక్కడ మాకేమో అలా కనపట్లేదు అంటే ఆయన చెప్పారు కాబట్టి ఇది సత్యం అంటే మాకు అలాగా ఆయన చెప్పింది మాకు పోల్చట్లేదు అలా ఆయన ఇంకెవరో చెప్పారు మాకు అది వర్కౌట్ కావట్లేదు నేను చెప్పాను అది పూర్వస్య పూర్వస్య అపరవత్ ఆదిమత్వాభ్యుపగమాత్ బిగినింగ్ లెస్ కదా అనాది అనాది ఓకే ఈ విజన్ తీసుకో ఈ అంకురం తీసుకో ఇది బిగినింగ్లెస్సా బిగినింగ్ ఉండదా పుట్టలేదా పుట్టిందా పుట్టలేదా పుట్టింది కదండి అంకురం కాబట్టి ఇది బిగినింగ్ ఉంది దేని నుంచి పుట్టింది అంకు బీజం నుంచి పుట్టింది ఆ బీజము బిగినింగ్ ఉన్నదా బిగినింగ్ లేనిదే బిగినింగ్ ఉన్నది ఎందుకంటే అంకురం నుంచి పుట్టింది కనుక కాబట్టి అది బిగినింగ్ లెస్ కాదు దాని ముందు అంకురానికి వెళ్ళు అది బిగినింగ్ ఉన్నదా బిగినింగ్ లేనిదా అది బిగినింగ్ లెస్ కాదు దాని ముందు బీజానికి వెళ్ళు అది బిగినింగ్ ఉన్నదా బిగినింగ్ లెస్సా అది బిగినింగ్ ఉన్నదే బిగినింగ్ లెస్ కాదు ఇప్పుడు చెప్పు వంద పెట్లు వెనక్కి వెళ్దామా వంద మెట్లు వెనక్కి వెళ్ళు ఓ బీజం దగ్గరికి రా అది బిగినింగ్ ఉన్న బీజం అంటావా బిగినింగ్ లేని బీజం అంటావా బిగినింగ్ ఉంటుంది అది అవసరం నుంచి పోతారు అది బిగినింగ్ లెస్ కాదు పోని లక్షకి వెనక్కి వెళ్ళు లక్ష వెనక్కి వెళ్ళి ఒక బీజం దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఆ బీజము బిగినింగ్ ఉన్న బీజం బిగినింగ్ లేని బీజం బీజం మరి బిగినింగ్ ఉండాలి కదా బిగినింగ్ పోనీ అది బిగినింగ్ లెస్ కాదు పోని కోటికి వెనక్కి వెళ్ళు నువ్వు చెప్పు ఎన్ని స్టెప్స్ వెనక్కి వెళ్తే బిగినింగ్ లెస్ బీజం వస్తుంది చెప్పుడు రాదు మరి అనాథంటారేంటి ఏమిటి అనాది బీజం అనాదా అంకురం అనాదా చెప్పు నువ్వు చెప్పు ఎన్ని స్టెప్పులు వెనక్కి వెళ్తే ఏం మాయ చేస్తే ఏం మంత్రం వేస్తే బిగినింగు లేని బీజం వస్తుంది బిగినింగు లేని అంకురం వస్తుంది చెప్పను ఇప్పుడు ఓ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టారు ఓ మహాత్ములు సడన్ గా గుర్తుకొచ్చింది ఎందుకు గుర్తుకొస్తాయండి ఇలాగా ఏమో నాకే తెలియదు నేనేమి అవన్నీ పరిశీలించిది పెట్టింది ఏముండదు ఏదో ఎవడో ఏదో ఎక్కడో పేపర్లో చూసి కాపోసం కూడా తప్ప చచ్చిపోయారనుకుంటే మళ్ళీ గుర్తుకొచ్చింది ఇప్పుడు గుర్తుకొచ్చింది రీసెర్చ్ ప్రాజెక్టు దానికి ఒక మహాపండితుడిని నియోజించాడు మహాపండితుడైన పురాణాలు ఆగమాలు ఇవన్నీ కూడా అగస్సుడు సముద్రాన్ని ఆపోషణ పట్టినట్టుగా పట్టాడు మహాపండితుడు దీనికి ప్రాజెక్టుని అప్పచెప్పిన ఆయన పెద్ద మహాత్ముడు ఆయన ఆయన దగ్గర బోల్డ్ ఫండ్స్ ఉన్నాయి ఫండ్స్కి లోటు ఏమి లేదు కోట్లు ఉన్నాయి ఆయన ఒక యాభై లక్షలు ఫండ్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ని సెటిల్ చేయని ఓకే ఆ ప్రాజెక్ట్ ఏమిటంటే మన శివ దేవాలయాలు ఉన్నాయి చూసారండి ప్రసిద్ధమైన శివలింగాలు వీటిల్లో ఏమిటి స్వయం భూలింగములు ఏమిటి స్వయం భూలింగములు కావు అది సెటిల్ చేయాలి యాభై లక్షల ప్రాజెక్టు మహాపండితుడు ఒక ఆయన ఆయన మనుషులు తీసుకోవచ్చు అన్నమాచార్య ప్రాజెక్టులోకి కావాలంటే అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా అలాగా ఒక స్పెషల్ ప్రాజెక్టు నన్ను అడగద్ద ఎవరు పెట్టారని అది చెప్పను మీరు చూసుకోండి నా సమాజం అది కూడా నేనే చెప్పేస్తే అది చెప్పను ప్రాజెక్టు దాని మీద పెద్ద ప్యాంప్లెట్ ఇంతప్పుడు ప్యాంపులెట్ ఆ ప్రాజెక్ట్ ఆ మహాత్ములు చేశారు వీరు ఆ ప్రాజెక్టు మీద వర్క్ చేస్తున్నారు మొదలెట్టారు ఆంధ్రప్రదేశ్లో ఉండే శివలింగాలన్నీ పరిశీలించడం అయిపోయింది ఇప్పుడు మరాఠావాడాలో ఉండే శివలింగాలన్నింటినీ పరిశీలిస్తున్నారు అలా ఒకదాని తర్వాత రీసెర్చ్ చేసుకుంటూ పోతున్నారు మూడు సంవత్సరాల లోపల వారు ఈ మహాత్ములకి రిపోర్ట్ ఇస్తారు ఏ లింగాలు స్వయంభూవు ఏవి కాదు ఇది చదివి నవ్వాలో ఏడవాలో నాకు తెలియలేదు మీకేమన్నా అర్థమైందేమో నాకు తెలియదు నా నేను నేను నా బుద్ధికి తోచలేదే దేవుతం మీకేమైనా తోచిందంటే మీరు సంతోషంగా ఉండండి నాకు తోచలేదో దేవుతం అది సంగతి కాబట్టి కాబట్టి బీజాంకురములందు ఈ ప్రవాహము అనాది అనే మాట ప్రత్యక్షము అది అందరికీ తెలుసున్న సంగతి నో నా ఎందుకంటే ఏ బీజాన్ని నేను పట్టుకుని చూపించినా అది అది బిగినింగ్ ఉన్నదంటున్నావు తప్ప బిగినింగ్ లెస్సన్ నువ్వు చెప్పలేవు ఏ అంకురాన్ని చూపించినా బిగినింగ్ లెస్సన్ ఈ అంకురం బిగినింగ్ లెస్ అండి అని నువ్వు చెప్పలేవు ఎందుకు ఊరికే అదేదో బీజాంకుర దృష్టాంతం అది సిద్ధం అని ఎలా అంటావు సిద్ధాంతం సిద్ధాంత యొక్క వాదం యథేదాని ఉత్పన్న అపర అంకుర బీజాత్ ఆదిమాన్ ఓకే ఇప్పుడు ఒక అంకురం పుట్టిండదు ఉత్పన్న ఇదానీ ఉత్పన్న అంకుర ఇది ఆది గలదా ఆది లేనిదా ఆది గలది దేని నుండి ఆది గలది బీజం నుండి ఆది గలది ఓకే బీజంచ అపరం అన్యస్మాదంకురాది ఇక బీజం తీసుకో ఇంకో బీజం తీసుకో ఈ అంకురము బీజం నుంచి పుట్టింది బీజం తీసుకో ఈ బీజము ఆదిగలదా లేదా అంటే మరో అంకురం నుంచి ఇది ఆదిగలది కాబట్టి ఇప్పుడున్న బీజము ఆది గలది ఇప్పుడున్న అంకురము ఆది గలది వెయ్యి సంవత్సరాల క్రితం ఉన్న ఆది గలదంటవా ఆది లేనదంటవా ఆది గలది అంకురము ఆదిగలదు కోటి సంవత్సరాల క్రితం ఉన్న బీజం మాట ఏమిటి ఆదిగలదు అంకురము ఆదిగలదు మరి ఆది లేదని నువ్వు అనాదనే ఏ బీజం ఏ బీజము ఏ అంకురము ఇతి క్రమేణ ఉత్పన్నవాత్ ఆదిమత్ చూడండి అంకురమైతే బీజం నుంచి పుట్టింది బీజమైతే అంకురం నుంచి పుట్టింది పూర్వం బీజం ఉంటే పశ్చాత్ అపరము అంకురం ఉంది పూర్వం ఉంటే అపరము బీజం ఉండదు కాబట్టి ఈ క్రమంలో అన్ని బీజములు ఆదిగలవే అన్ని అంకురములు ఆదిగలవా కాబట్టి అనాది అనే మాట ఎక్కడి నుంచి కొట్టుకొస్తావు అది పొందదు ఏవం పూర్వ పూర్వం పురహ బీజంచ పూర్వం పూర్వం ఆదిమదేవా ఇప్పుడున్న బీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అంటే భాష్యకారులు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నారు ఎందుకంటే ఈ పిచ్చి వదిలిపోవాలి కదా ఈ బీజం నుంచి అందరం ఆ పిచ్చి ఉండకూడదు ఇప్పుడున్న బీజము పుట్టింది ఆది గలది సాది అంటారు ఇప్పుడున్న బీజము సాది ఈ బీజానికి పూర్వమున్న బీజము అంతకు ముందున్న బీజము అంతకు బీజము ఇప్పుడున్న అంకురము సాది అంతకుముందున్న అంకురము అంతకు అంకురము అన్నీ సాధియే సాధి లేని బీజం మీకు దొరుకుతుందండి సాధి అంకురం దొరుకుతుందా దొరకదు ప్రత్యేకం బీజాంకూరజాత్య ఆదిమత్తం బీజాంకురసముదాయం బీజ నుంచి అంకురం అంకురజం బీజ నుంచి అంకురం బీజం అంకురం బీజం అంకురం బీజం అంకురం అలా ఎన్ని బీజాలున్నాయో అవన్నీ ఆదిగలవే ఎన్ని అంకురాలున్నాయో అన్నీ ఆదిగలవే కచిదీ అనాదివానుపత్తి ఏ ఒక్క బీజమును పట్టుకుని అనాదిని చెప్పడము పొసగదు ఏ ఒక్క అంకురమును పట్టుకుని ఇదిగో ఇది అనాది అని చెప్పడము పోసదదు హేతుఫలా అదేవిధంగా కాబట్టి నీ బీజాంకుర దృష్టాంతం వీగిపోయింది బీజాంకురాల్లో ఎలా అయితే అనాదిత్వం కుదరదో అదేవిధంగా ఏ దేహమునకు అనాదిత్వం లేదు కర్మకు అనాదిత్వం లేదు కాబట్టి దేహము సాదియే కర్మ సాదియే కాబట్టి ఒకదాని నుంచి ఇంకొకటి కుట్టింది విషాళవుతో అసంబంధం వచ్చిపోతుంది దేహము కార్యమే కర్మ కార్యమే అప్పుడు కారణ కార్యభావం క్రమకోపం వచ్చిపోతుంది నువ్వు ఏదీ నిర్ధారణ చేయలేకపోయానే ఆశక్తి నీ నెతిమీద తప్ప నీ అజ్ఞానం కూడా స్పష్టమవుతూ ఉంటుంది అశక్తిర పరిజ్ఞానం క్రమకోప అత పూర్వపక్షం మళ్ళీ పూర్వపక్షం అంటున్నాడు బీజాంకుర సంతతే అనాదిత్వమితి చే పూర్వపక్షం అతి తెలివి ఏమిటంటే చూడు బీజం ఏది కూడా అనాదండానికి వీల్లేదు సాధియే అంకురం ఏది కూడా అనాదండానికి వీల్లేదు సాదియే కానీ బీజాంకుర ప్రవాహము అనాది బీజము అనాది నిలబడదు అంకురం అనాది నిలబడదు ఇప్పుడు బీజము కాదు అంకురము కాదు మరో మరో తృతీయ తృతీయ జంతువును పట్టుకురావాలి ఇంకో జంతువును పట్టుకురావాలి బీజం అనాది కాదు అంకురము అనది కాదు మరో జంతువును హృదయాన్ని పట్టుకుంటు ఇదిగో ఇదే అనాది అనాలి Another animal. That's English language okay, expression. That's not what we call that. No one is a animal. No one is an animal. No one is an animal. No one is an animal. No one is an animal. Santa is an animal. There is a animal. There is a animal. That's not a animal. ప్రవాహం అని అర్థం వీడి ప్రవాహపు గోళ మనిషి కంటిన్యూటీలో బతుకుతాడు కంటిన్యూవిటీ కర్మ కర్మఫలము కర్మ చేస్తానో కర్మఫలాన్ని పొందుతాను అని వీడు ఎప్పుడైతే అన్నాడో కర్మ ఎప్పుడు చేస్తానో కర్మఫలాన్ని తరువాత పొందుతాను అంటే కంటిన్యూటీ నేను ఇప్పటి నుంచి ఇప్పుడున్న వర్తమానంలోంచి సాగి సాగి సాగి అలా భవిష్యత్తులో కంట సాగుతాను అంతే కదా కంటిన్యూటీ ఆ కంటిన్యూటీకి పేరేమిటి ఆయుర్ధాయున ఇక్కడ యజ్ఞం చేసి స్వర్గంలో భోగాన్ని అనుభవిస్తాను ఇది కర్మా కర్మఫలం ఉంటే ఇక్కడే దేహం పడిపోవడంతో ఏది అంతమవులు ఇంకా సాగి సాగి స్వర్గంలోకి సాగుతాను కంటిన్యూటీ ఈ కంటిన్యూటీ పరమసత్యమని అదే వేదమని అదే శాస్త్రం అని మొత్తం పురాణాలన్నీ అదే అని హిందూ ధర్మం అంతా అదే జనం చక్కగా దాన్ని స్వీకరిస్తారు దీస్ నథింగ్ లైక్ కంటిన్యూటీ కంటిన్యూటీ అనేది లేదు కంటిన్యూటీ ఎంప్లాయీస్ టైం టైం ఇట్ సెల్ఫ్ యూజ్ విత్ టైం అంటే ఏమిటి చెప్పండి టైం అంటే ఏమిటి సంవత్సరమా ఏమండి సంవత్సరం టైం అంటే మరి సంవత్సరంలో పన్నెండు నెలలు ఉన్నాయి నెల టైము నెలలో ముప్పై రోజులు ఉన్నాయి రోజు టైము రోజులో ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి గంట టైము గంటలో అరవై నిమిషాలున్నాయి నిమిషం టైము నిమిషంలో అరవై సెకండ్లు ఉన్నాయి సెకండ్ టైము సెకండ్లో వెయ్యి మిల్లీ ఉన్నాయి మిల్లీ time. టైము పోనా అక్కడ ఆగండి వాట్ ఈజ్ ఈ మిల్లీ సెకండ్ అంటే ద బ్రీఫెస్ట్ ప్రెసెంట్ మూమెంట్ కదా మిల్లీ అంటే అంతే కదండి ఏముంది కదా మీకు మిల్లీగా మిల్లీ ఇంత ఇంకా పొడుగుందనుకుంటే మైక్రోకి వెళ్ళచ్చు మైక్రో సెకండ్ టెన్త్కి గోర మైనస్ సిక్స్ అవుతుంది అక్కడ మీద మిల్లి చాలు మిల్లీ సెకండ్ అనగానేమి బ్రీఫెస్ట్ అని చెప్పాలి కాబట్టి టైం అంటే ఏమిటి ప్రెజెంట్ మూమెంట్ మూమెంట్ అంటే మళ్ళీ దానికి కొంత ఉంటుందేమో అని బ్రీఫెస్ట్ ప్రజెంట్ మూమెంట్ ఓకే ఇప్పుడు నేను కళ్ళు మూసుకుని బ్రీఫెస్ట్ ప్రజెంట్ మూమెంట్ అనగానేమి అని పరిశీలిస్తే నాకు తెలిసిందేమిటంటే నా చేతన ఏదిగలదో అది అంతకంటే వేరుగా బ్రీఫెస్ట్ ప్రజెంట్ మూమెంట్ అనేది ఏది లేదు ఆ చేతన నేను అనేది ఏ చేతనలో ఉందో అదే చేతనలో అదే తెలివిలో బ్రీఫెస్ట్ ప్రజెంట్ మూమెంట్ అనేది కూడా అదే వేరేమి కాబట్టి వర్తమాన క్షణమే కాలం అనగా గతమంటే ఏమిటి గతాన్ని భావన ఎప్పుడు చేస్తారు వర్తమాన క్షణంలో చేస్తారా గతించిన క్షణంలో చేస్తారా వర్తమాన క్షణంలో చేస్తారా కాబట్టి గతం అనేది వర్తమాన క్షణ రూపంగా అనుభవానికి వస్తూ ఉండే ఆ ఎరుకకు అజ్ఞానంతో నిండిన మనస్సు పెట్టుకున్న ముద్దు పేరే గతము వాక్యం ఎంత అందమైన వాక్యం చెప్పాను చూడండి వాక్యం అందంగా చెప్పారు వర్తమాన క్షణము అనే రూపం అనే వర్తమాన క్షణము అనే రూపంలో ఉన్న చైతన్యమునకే మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు భవిష్యత్తు గతాన్ని భవిష్యత్తుని ఇలా కూర్చుంటే ప్రవాహం అనేది ఉంటుందా ప్రవాహం ప్రవాహం ఉండాలంటే గతము వర్తమానము భవిష్యత్తు మూడు ఉంటే ప్రవాహం ప్రవాహమే సిద్ధించదు ప్రవాహమే లేదంటుంటే ప్రవాహం అన్నది మెమొరీ ఉండాలి స్మృతిని బట్టి మనస్సుకు వచ్చినటువంటి ఒక భ్రాంతికి ప్రవాహం ఉండదు కాబట్టి ప్రవాహమే అయథార్థము అని మనం తెలుసుకోవాల్సి ఉంటే ఆ ప్రవాహం ఒకదాన్ని కల్పించి అదిగో ఆ ప్రవాహము అనాలి అని వాదించటము అదే అజ్ఞానం అంటే ఎలా ఉంటుందంటే లోకంలో కొన్ని ప్రసిద్ధములైన భావాలు ఉంటాయి ఆ భావాలు అలా ప్రసిద్ధంగా ఉంటాయి అవి సత్యమని అందరూ అనుకుంటారు అలా ఎందుకు అనుకుంటారంటే ఉళ్ళో వాళ్ళందరూ సత్యం అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు కూడా సత్యం అనుకుంటారు ఉళ్ళో ఒక బ్రాహ్మణుడు మేకని తీసుకెళ్తున్నాడు తీసుకెళ్తుంటే ఈ మేకని నుంచి అపహరించినలాగా అని నలుగురు దొంగలు వలపడ్డారు అప్పుడు ఓ దొంగ చక్కటి ఫలా అయిపోయాడు ఆయన కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు లాక్కోనక్కర్లేదు చక్కటి ఉపాయం ఏమిటంటే ఒక దొంగ ఏం చేస్తాడంటే చక్కటి ఒక పెద్ద మనిషి వేషం వేసుకుని ఈయన దారికి అడ్డొస్తాడు దారికి ఎదురొస్తాడు వచ్చి పంతులు గారు నమస్కారం అని అంటాడు పంతులుగారు పాపం సంతోషపడతాడు ఎవడో పాపం ఉక్కువం లేనివాడు పాపం భక్తితోటి నమస్కారం చేస్తున్నాడు విభూతి తిరటా చూసి బ్రాహ్మణ దేవత నమస్కారం సంతోషించి శుభం భూజాత్ నాన్న శుభం అవును పంతులు మీరేమిటి కుక్కను పట్టుకెళ్తున్నారు అని అంటారు ఈ కథ చదివారా మీరు లేదా లేదా అయ్యో మా చిన్నప్పుడు కథ అన్నది కుక్కను పట్టుకెళ్తున్నారు ఏమిటంటే బ్రాహ్మణ దేవతకి దండం పెట్టినందుకు సంతోషించాడు ఆయన కానీ ఈ యొక్క మేకను పట్టుకుని కుక్కను అంటాడు ఏమిటి మూర్ఖుడు కుక్క కాదది మేకది నీకు కనపడలేదేమో పొన్లో వెళ్ళిదా అని ఈయన దాన్ని నేను వెళ్తూ ఉంటాడు ఈ లోపల మళ్ళీ చక్కగా పెద్ద మనుషులా వ్యాసం వేసుకుని ఇంకో హతని నమస్కారం వస్తారు మళ్ళీ దళం పెడతారు మహాత్మా మీ బ్రాహ్మణ దేవత నమస్కారం అనే ఓ పండుగ కూడా ఓ అరటి పండుగ చక్రకేళి పండుగ ఇలా చేస్తారు నేను మహానంద ఆ బ్రాహ్మణ భక్తి ఎంత గొప్పగా సమాజంలో అంత సంతోషపడే నాన్న శుభం భూయాత్ నీకు అన్ని మంగళంలో కలుగుగా కానీ బ్రాహ్మణుడికి ఆశీ నమస్కారం చేస్తే ఆశీర్వచనం చేసి వెళ్ళబోతుంటే పంతులు గారు అంత బానే ఉంది మీ ఆశిస్టు నాకు లభించడం మహాపుణ్యం కానీ కుక్కడి పట్టుకుంటున్నారు ఏంటి అంటే ఈయనకి డౌట్ వస్తుంది ఏమిటి మళ్ళీ కుక్కడి గారు ఏంటిది ఎనివే టు మేక్ అ లాంగ్ స్టోరీ షార్ట్ థర్డ్ టైం ఇంకొకటి వచ్చి సరిగ్గా అలాగే అప్పుడు ఆయనకి డౌట్ ఖాయమైపోయి ఆ మేకను అక్కడ అయ్యయ్యో అని ఎదురుపెట్టేసి అయి దగ్గర చెమ్ముంటే గమ్మున ఆచమనం చేసి కృష్ణుడు విష్ణుడు విష్ణు హోన్ ఎత్తికే నీళ్ళు జరుగుతుంది ఇంటికి వెళ్ళిపోతాడు వీళ్ళు ఆ మేక ముట్టు అది కదా అయితే సంతానం సంతానం సంతానం ఏమిటి ఎంత భ్రమలో మనం జీవిస్తాం ఈ దీర్ఘస్వప్నం ఈ దీర్ఘస్వప్నంలో మళ్ళీ సంతానం అవుతుంది ఈ స్వలో వీడికి జాలరట్టు ఏదో భ్రమ కాబట్టి ఇక్కడ బీజాంకుర సంతానం ఏదైతే కలదో అది అనాది ఇంకా బీజం అనాది అనేది పొసగదు అంకురం అనాది అనేది పొసగదు కనుక ఒక కొత్త ఎంటిటీని ఒక దాన్ని కల్పించుకునే అది అనాది అన్నాం నా కరెక్ట్ కాదు ఎందుకో తెలిసిన ఏకత్వానుపత్తే అని సంగ్రహ మహాష్యము అంటారు బీజాంకుర సంతానము ఒక ఒక ఇంటిటీ ఏమీ లేదు అంటున్నారు నిజాంకుర సంతానము అనే ఇంటిటీ ఏది లేదు వీడు వంశము అంట ఎక్కడున్న చూపించ వంశం ఎక్కడుంది వంశము అనేది ఎప్పుడుంది అలాంటిది ఎవరైనా ఉందా వంశము పని స్టెటోస్కోప్ పెట్టి చూస్తే ఏమైనా అనుభవానికి వస్తుందా పని మైక్రోస్కోప్తో చూస్తే అనుభవానికి వస్తుందా ఎలాగా వంశము అంటే ఎక్కడుంది అలాంటిది అసలు వంశం అనేది ఒకటి ఉంటే అది కంటిన్యూ అవడం అనేది తర్వాత ఆలోచిద్దాం వంశం అంటే ఏమిటి అసలు ఎన్నో సత్యం ఆత్మతత్వం ఇంకేదీ లేదు అంత కల్పన అలాంటిది ఏమన్నా సంతానం అనేది ఏదీ లేదు వివరిస్తున్నా బీజాంకుర వ్యతిరేక బీజాంకుర సంతర్నామా ఏకా అభ్యపగమ్యతే అభ్యుపగమ్యేతుఫలసంతతిర్వా తదనా చూడండి బీజమున్నది ప్రత్యక్షం అన్నారు కదా బీజము కనబడుతోంది ప్రత్యక్షం కొనే అది ఉందని తీసుకోండి ప్రస్తుతం అంకురం ఉంది అంతేకాని బీజాంకుర సంతానం అనేది ఏదీ లేదు ఎక్క ఎక్కడుంది బీజాంకుర సంతానం అనేది లేదు బీజాంకుర సంతతి నామ ఆ యానిమల్ అనేది ఇంగ్లీష్లో ఉంటారే దాన్ని సంస్కృతంలో నామ అంటారు అంటే బీజాంకుర సంతతి అనే పేరు పెట్టుకున్నది పేరు గలది ఏదీ లేదు అదేమీ లేదు పేరు పెట్టేస్తారు అంచేతనే తత్వాన్ని జాగ్రత్తగా సూక్ష్మంగా తెలుసుకోవాలి పేరు పెడతారు పేరు పెడితే అది ఉన్నదనే భ్రమకలు ఆ లాంగ్వేజ్లో ఆ దోషం ఉంది నా దగ్గరికి కాకినాడలో తల్లి పిల్లాన్ని తీసుకొచ్చింది స్వామిజీ పేరు పెట్టను వద్దమ్మా పేరునే పెట్టను నువ్వు పెట్టుకేరు నీ భర్తతో సంప్రదించి మీరు ఓ పండితుణ్ణి సంస్కృతించదుకున్న వాడిని సంప్రదించి మీరు పెట్టుకుంటారు పెట్టుకునే ముందు స్వామిజీ ఈ పేరు పెడదామనుకుంటున్నాము అన్న మాట అనండి నేను అంటాను సరపడు ఒకవేళ అది మాత్రం ఎందుకంటా అంటావేమో ఏదైనా మీరు దోషం ఉంటే వ్యాకరణ దోషం ఉంటే నేను ది కరెక్ట్ చేస్తాను అందుకోసం తప్ప అని చెప్పి పేరు మనం అమ్మాయికి పేరు పెట్టారు చాలా చక్కటి పేరు పెట్టారు శారదా అని చెప్పి సంస్కారవంతులు కనుక మంచి పేరు పెట్టారు అలాగే అబ్బాయికి కూడా పెడతారు మనం పెట్టకూడదు ఎందుకంటే మనం పెట్టే అనుకోండి ఏడాది పోయిన తర్వాత మళ్ళీ కాకినాడ వెళ్తే ఈ కుర్రాడిని నమస్కారం చేయడానికి చూసి స్వామీజీ మీరే పేరు పెట్టారంట గుర్రాడు వచ్చింది అండం పెడతాను చాలామంది పిల్లలు వచ్చింది అడ్డం పెడతారు అందరూ వచ్చింది అండం పెడతారు అందరూ మన ఆత్మస్వరూపులే ఈ పిల్లాడు ఒక్కడు మటుకు ఆత్మస్వరూపుడు ఇంకా సంథింగ్ మోర్ ఏమిటది పేరు వద్దు అలాంటి వేషాలు మీరు వేయొద్దు నేను ఆ ట్రాప్లో పడడం ఇష్టం లేదు నాకు నేను పేరు పెట్టాను కాబట్టి అంటే తన తన ఫుట్ ప్రింట్ ఒకటి అక్కడ విడిచిపెట్టాలి యూ వాంట్ టు లీవ్ ఏ ఫుట్ ప్రింట్నే తప్పు కదా అహంకారం అయిపోలేదు ఐ షుడ్ యూ లీవ్ ఏ ఫుట్ ప్రింట్ యూ షుడ్ డిసపియర్ ఇన్ టు థినే అండ్ బికమ్ ఆల్ ఆకాశము ఫుట్ ప్రింట్ని విడిచిపెడుతుందా అలాంటి దృష్టాంతం ఒకటి ఆ శ్లోకం పక్షులు యథా ఆకాశే పక్షిణ పక్షుల పదము కనపడదు అవి ఇలా ఇలా ఇలా ఎగురుతాయి ఆ అడుగు వేసిన చోట అలా ముద్ర కనపడుతూ ఉంటుంది ఆ ఇసుకలో మీరు నడిచి వెళ్తే అలా ముద్ర కనపడుతుంది పక్షి నడుస్తుంది ఇసుకలో ముద్రలు కనపడతాయి ఆకాశంలో ఎగురుతుంది ముద్రలు కనపడతాయి అక్కడ జ్ఞానులు ఎలా ఉండాలి అని శాస్త్రం యువత ఆ పరిస్థితి అలా ఉంటుంటే మనుషులు సంతానము ఇదే సంజయం కాబట్టి బీజాంకుర సంతతి అనేది లేదు బీజం ఉంది అంకురం ఉంది తప్ప బీజాంకుర సంతతి అనేది ఏది లేదు కాబట్టి బీజం ఆది సాది అంకురం సాది కానీ సంతతి అనాది అనే మాట కూడా వీడు ఏది చెప్పినా అది సాదే అవుతుంది అంచేతను ఏది లేదో దానికో పేరు పెట్టి సోమలింగం అనే పేరు పెట్టి ఎదురకుండా పెట్టి ఇదిగో అనాది అంటున్నాడు వాడు కాబట్టి హేతుఫల సంతతి అనాది అనే ఆర్గ్యుమెంట్ కూడా కుదరదు వాళ్ళు ఇది హేతుఫల సంతతి ఆది గలది అని వాదించి వాళ్ళు చేసే ఈ వాదము అసందర్భము ఎందుకంటే హేతుఫల సంతతి అనేది లేనే లేదు తస్మాత్ సూక్తం పూర్ణముదూర్ణమి పూర్ణ పూర్ణముద